మొదలనే ఎచ్చరికెతో మోసపోకయ్యే పొద్దుహరి కథలే వినుచుండవలయూ వెలదుల శుద్ధులు వీనులను వింటేనూ పెలుచు చూపుల ప్రేమ పుట్టించు మలసియా తగిలించు తలపు మాటలాడ తమిరేచును మగువల తోడుత మాటలాడ దొరకుంటే నగి నగి సంసారాలనంటు కల్పించు తగిలిన నవ్వులు తనువులు సోకింపించు మిగులా తను పించును సతులతో మోహము సంపదలు పోరించు అతి సంపదలు దేహిన జ్ఞాని చేయు తతి నెల మేలు మంగపతి శ్రీవేంకటేశుడే గతి అని కొలిచితే ధనునిగా చేయునో